జేష్ఠరాజన్ బ్ర బ్రమస్త ఆనంతి సాదర్రీమహాణాధిపతాశివసార శకరాచార్యమ్యమా అస్మరాచార్యపే ఋషు పరంపరా ఓం ఆప్యాయంతో మంగారే వాక్ ప్రాశ్చుష్ ప్రముఖోబలమింద్రియాణ సర్యాణి బ్రహ్మ పనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్రాకరణం నేస్తూ తదాత్మని నిరేపనిషత్సు బ్రహ్మాస్ మయ సంతు ఓం శాంతి శాంతి శాంతి రెండవ మంత్రం మూడవ మంత్రం సహ్యేత స ఏషో నినా ఐపదాత్మ్యమిదం సర్వం తం స ఆత్మా సత్సంపత్తౌ విద్వాన్ సత్సంప న్యాఘ్రదేవాదిదేహ్రహణాయ ఆవర్త అంతవరకు తృష్ అవిద్వాంస్టు వికారాపాభిసంధ పునర్వ్యాఘ్రాదిభావం దేవతాదిభావం వాకర్మ యథాశతం ప్రతిపద్యతే అంటే మరణించి సమయంలో ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయంలో వీడు అజ్ఞానం అయితే మళ్ళీ అజ్ఞానిగా పొడతాడు జస్ట్ కంబ్యాక్ ఒక యజ్ఞరం అజ్ఞానిగా పొందుతాడు అజ్ఞానిగా పుట్టే అజ్ఞానంలో కూడా కొంత యూస్ఫుల్ అజ్ఞానము యూస్లెస్ అజ్ఞానం నుండి ఉంటాయి అజ్ఞానిగానే పుడతాడు కానీ అజ్ఞానిగా పుట్టిన దాంట్లో పశు పక్ష్యాదిగా పుట్టినోడు అజ్ఞానం దేవదా దేవాదేహం ఉన్నవాడు అజ్ఞానం సో కాబట్టి దాంట్లో ఉపయోగకరమైన అజ్ఞానం కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్న అజ్ఞానం కనుక వాడు అజ్ఞానం యొక్క పరిస్థితిని బట్టి పుణ్య అధికంగా అజ్ఞానం అంటే పుణ్యపాపముల సమ్మిశ్రణము కలిగిన దేహదేహేంద్రియ మనస్సంఘాతంతో తాదాత్మ్యానికి చెందిన వ్యక్తి అది అజ్ఞానం సో దాంట్లో పుణ్యం పాలు ఎక్కువైతే పైకి పోతాడు అంటే దేవతాది దేహాన్ని పొందుతాడు పాపం పాలు ఎక్కువైతే పశుపక్ష్యాది దేహాన్ని మిశ్రితమైతే మనుష్య దేహాన్ని పొందుతాడు మొత్తానికి అన్యా అందరూ అజ్ఞానులే సో ఈ అజ్ఞాన అజ్ఞాని సత్సంపత్తి చెంది మళ్ళీ పునః ఆవర్త ఇది అజ్ఞాన జ్ఞాని పరిస్థితి ఏమిటంటే జ్ఞాని అనే ఒక వ్యక్తి ఉండడు న్యూక్లియస్ ఉండదు ఆ కర్తా భోక్త న్యూక్లియస్ ఉండదు కర్మ బంధము అనేది కర్తాభోక్త అనే న్యూక్లియస్ ని ఆశ్రయించి ఉంటుంది కర్తాభోక్త ఉండకపోతే ఏముంటుంది మరి ఏమీ లేకుండా శూన్యం ఉంటుందో శూన్యమే ఉండదు అకర్తృ అభోక్తృ ఆత్మ ఉంటుంది అకర్తృ అభోక్తృ ఆత్మ అంటే బ్రహ్మేది అంటే దానికి దేశకాల పరిచ్ఛేదాలు ఉండవు అంటే పుట్టటం అర్థం దేశకాల పరిచ్ఛేదాలు లేవు అంటే ఒక దేహాన్ని గ్రహించి పుట్టడం అనేది ఉండదు అర్థం కాబట్టి ఆ విధంగా పరబ్రహ్మ రూపుడుగా ఇది జ్ఞాని యొక్క సంపత్తి సత్సంపత్తి యొక్క లక్షణం అలా ఉంటుంది కాబట్టి జ్ఞాని తిరిగి జన్మ పొందటం అనేది ఉండదు ఇది ఇది వ్యవస్థ దీంతో అంత పెద్ద ఏమీ లేదు నిజానికి సో ఎందుకంటే మిస్టరీ ఉన్నట్టు ఎందుకు ఇక్కడ మరణించి ఇంకో చోట దేహాన్ని స్వీకరించటంలో కొంచెం మిస్ట్రీరియస్ గా అనిపిస్తుంది దాట్ ఈజ్ ఓన్లీ మిస్టరీ ఇన్వాల్వ్డ్ బట్ ఫ్యాక్ శ్రీకృష్ణుడి గీతలో కూడా ఇక్కడ మరో నుంచి మరోపేట దేహం స్వీకరించటాన్ని దాన్ని ఒక మిస్టరీగా ఆయన చూడలేదు ఇది రొటీన్ థింగ్ బాల్యం కఠమైపోయి యవ్వనం ప్రారంభమైంది యౌనం పూర్తయిపోయి మధ్య వయసు ప్రారంభమైంది మధ్య వయస్సు పూర్తయిపోయి పెద్ద వయసు వచ్చింది సేమ్ వే పెద్ద వయస్సు ఇంకో దేహం వస్తుంది అన్నాడు ఆయన తధా దేహాంతర ప్రాప్తి దేహస్త నమూస్యటి అదే మోహం పొందాల్సింది పెద్ద ఆశ్చర్యపడిపోవాల్సిన విషయమే కాదు అంటే దాన్ని చుట్టూ ఒకర్థ స్ట్రక్చర్ డెవలప్ చేసి పుట్టుకుంటే అది మనల్ని బైండ్ చేసుకుంది అంతకంటే ఇంకేదాయి ఎప్పుడూ కూడా మీరు మిథ్యని బాహ్య గట్టిగా పట్టుకున్నారనుకోండి బందీ అవుతారు దుఃఖాన్ని అనుభవిస్తారు మిథ్యని లూజుగా పట్టుకున్నారనుకోండి బంధం కూడా లూజుగా ఉంటుంది మిథ్యని విదిలిపెట్టేశారనుకోండి బంధం పోయిందంటే అది పరిస్థితి కాబట్టి ఏదైనా పట్టుకునేది ఏదైనా వ్యవహార దశలో పట్టుకోవాల్సి వచ్చినా ఎంత అవసరమో అంత పట్టుకోవాలి కానీ మరీ గట్టిగా పట్టుకోకూడదు కాబట్టి సో ఈ పుట్టుక మరణము అనే వాటిని మరీ గట్టిగా పట్టుకోకూడదు వాటి గురించి సీరియస్గా తీసుకోకూడదు వాటిని విషక్ దెమ్ ఇన్ అవర్ ట్రై ఈవెంట్స్ ఈవెంట్స్ ఇన్ కాన్షియస్నెస్ చైతన్యంలో వచ్చేటువంటి స్పందనలు తప్ప మరేమీ కాదు కాబట్టి చైతన్యం సత్యం కానీ వచ్చే స్పందన సత్యం కాదు సినిమా తరం మీద బొమ్మల జంతువులు వేస్తే ఆ జంతువులు సత్యం కాదు ఆ బొమ్మల్ని ప్రకాశింపజేసే కాంతి మాత్రమే సత్యం సో ఆ విధంగా దాన్ని ఈజీగా తీసుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఫీటేక్ తీసి అది మీకు బంధం ఉండదంటే ఇప్పుడు ఒక వార్త చెప్పారనుకోండి ఏమని మీ మీ ప్రయాణం కానిసినవి నేను చెప్పారనుకోండి ఓకే కానీ ఈశ్వర కృప అక్కడక్కడ వెళ్ళి ధర్చే ఇదే ఇక్కడే చేద్దాం అని కూర్చున్నాడు అనుకోండి దేని బాండేజ్ అని అలాగే అదే పోయి ప్రయాణం కనిపి అక్కడంత కొ పులిగిపోతుంది ఇక్కడంత కంపూరిగిపోతుంది ఈ ప్రయాణం వస్తే జగత్తు తలసిందుతుంది కృష్ణీయుం ఆకాశం అయిపోతాయి అన్నట్టుగా గడబడి అనుకోండి ఈ బౌండ్ బోట్ దట్ ఈజ్ ది బాండేజ్ సో దట్ ఈస్ ది బాండేజ్ ఇప్పుడు ఈధులు గోడ కుక్కలు తిరుగుతూ ఉంటాయి దే ఆర్ హ్యాపీ ఆర్ అన్ హ్యాపీ దే ఆర్ నాట్ బౌండ్ ఆ కుక్క పిల్లలలో ఒక పిల్లలు తీసుకొచ్చి మనం పెంచుకున్నాం అనుకోండి ఏదైనా బిఫమ్స్ హ్యాపీ అండ్ అన్ హ్యాపీ అండ్ వీఆర్ బాగుంటుంది ఇది వ్యాక్సింపుస్త సో వీడు మరణించి ముందు వీడి దేహం వీడి భావన బట్టి ఆ దేహం అది సేమ్ థింగ్ హైవల్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లైఫ్ ఆల్సో దీనికోసం మరణం దాకా అక్కట్లా రాత్రి పడుతున్నప్పుడు ఉల్లాసంగా పడుతున్నారనుకోండి మొన్న పొద్దున ఉల్లాసంగా నిద్రలేస్తాం దుఃఖిస్తూ పడుకున్నారు అనుకోండి మమ్మల్ని పొద్దున దుఃఖం కంటిన్యూ నిద్ర ఇటు పుచ్చే బ్రేక్ టెంపరీలు అంటే రిమినే టెంపరీ బ్రేక్ పెడుతుంది నిద్ర మరణము అంటే దీర్ఘ నిద్ర తప్ప మరే కాదు కొంచెం లాంగ్ స్లీప్ లాంగ్ స్లీప్ అంటే మన దృష్ట్యా ఎక్కడ పుట్టారో తెలియదు కాబట్టి లాంగ్ అని ఒక విశేషం విషయం లాంగ్ కూడా కాకపోవచ్చు మొత్తానికి అది దీర్ఘ నిద్ర ఆ నిద్ర యొక్క అవసానం మనకు తెలియదు అంటే ఇట్ ఈ సో ఎలాగంటే రైళ్లు రిజర్వేషన్ చేసుకుని బెత్తు కొనుక్కుని దాంట్లో ఎక్కారు కానీ ఆ రైలు ఎక్కడ ఎక్కువ పడుతున్నారు పడుతుంది నిద్రపోయారు కానీ ఆ రైలు ఎక్కడ వెళ్తుందో మీకు తెలియదు అది అది మరణం అంటే సంథింగ్ ఇట్ సో కాబట్టి ఆ యొక్క మరణం అలాగే ఉంటుంది మళ్ళీ తిరిగి వస్తాడు జ్ఞాని యొక్క మరణంలో తిరిగి రావడం ఉండదు సరదగీలను సూచి ఎక్స్ప్లైంది అది కథ తర్వాత ఆత్మాస్యనభిసీ నక్షబంధనే మూలం జగతనా ప్రతిష్టాచ సర్వాజాత్మకం చర్వ్యాజన్ అమృతయ శివమద్వితీయ స ఆత్మా తల అతీ హే శ్వేతకేతో ఇుక్త అసకృద్క్యం ఐపదాత్మ నిదం సర్వం దంశ ఆత్మా తత్వంసి శ్వేతకేతో దాన్ని వ్యర్థం చేస్తున్నారా సో సత్ ఇది సద్విద్య కదా సత్ సో సతన్న దానికి ఒక రూపము ఒక నామము అన్నది తత్కాలము ముందు కల్పించబడతాయి ఉన్నది ఉనికి ఉనికికి దేశకాలను బట్టి నామం నామరూపాలు వస్తాయి సో ఉనికి ఉనికి కథమైపోదు లేకుండా పోదు ఇనికి ఉంటూనే ఉంటుంది ఉనికి ఉంటే నా సతో విద్యతే భావ నా భావ మీకు కనపడి కొంతసేపు కనపడి మళ్లీ కనపడకుండా పోయి నామరూపాలు మాత్రమే సో అసత్ ద సత్తులో నామరూపాలు ఎలా ప్రకటన ఉనికిలో నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఉనికిలో స్వతహాగా నామరూపాలు లేవు కదా నామరూపాలు లేని ఉనికిలో నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే స్పేస్ టైం బట్టి వచ్చింది ఆ ఉనికిని ఒక స్పేస్కి ఒక టైంకి మీరు కట్టి పారవేస్తే దాన్ని నామరూపాలు వస్తుంది ఇప్పుడు బంగారాన్ని ఒక డిజైన్కి ఒక కాలానికి కట్టి పారవేస్తే అది ఆభరణం సో ఆ స్పేస్ టైంని బట్టి మీకు ఉనికి ఎందు వచ్చాయి ఉనికిలో స్వతహాగా స్పేస్ టైం ఉండదు స్పేస్ టైం ఉనికి ఆరోపించబడుతుంది ఆ స్పేస్ టైంకే మాయా అని కాబట్టి సత్ ఉనికి దేశకాలములకు అతీతమైన ఉనికి దాని రెండు మాయాశక్తి దా దానితో తోడైనప్పుడు అంటే మాయాశక్తిలో ఉనికి ప్రతిఫలించినప్పుడు ప్రకటమైనప్పుడు దానికి నామరూపాలు వస్తాయి ఆ నామరూపములు మిథ్య యథార్థము ఆ ఆ సత్ ఏదైతే ఆ ఉనికి అది చితి కూడా చిమాత్రము కేవల చిత్ కేవల చిత్ అంటే ఇంకా చిత్లో కల్తీ లేని లేవనార్థం ఇంకా దాంట్లో ఎడిషన్స్ సెస్సాక్షన్స్ ఏవి లేని శుద్ధ చైతన్యము అదియే ఆ సఖ్యిత్ ఏదైతే కలదో అదియే మీ స్వరూపము ఆత్మ అది మీ స్వరూపం మనిషి ఎప్పుడు కూడా దేహముతోటి దేహమును బట్టి వచ్చే ధర్మాలతోటి తాదాత్మ్యాన్ని చెంది బతకపోవడం అలాగే చిన్నతనంలో అలా బతుకుతాం మనం కొంతసేప కొంతకాలం అలా బతుకుతాం కానీ బతుకు అంతమయ్యేదాకా కూడా అలాగే బతకడం అన్నది అది చాలా తప్పదు ఎందుకంటే మనిషి సాధారణంగా మీరు గమనించండి మనిషికి తన గురించి తనకు తెలుసున్నది చాలా అల్పం తర్వాత మనిషి తన గురించి తాను ఏ నిష్కర్షణలను కలిగి ఉంటాడో అవన్నీ కూడా అప్సరుడు అనమాట ఏమీ సత్యం ఉండదు పూర్తి సత్యదూరములైనటువంటి నిష్కర్షలు ఏవో ఉంటాయి వాటిని స్వీకరించి అవి ఏ పరమ సత్యములుగా భావిస్తూ బతికేస్తూ ఉంటాడు సో నేను పంజాబీని నేను నేనేమో బీహారీని నేను నేను మొన్న ఎక్కడొక్క మహారాష్ట్ర మాతీ బిస్ మహారాష్ట్ర మాత మీకు ఒకప్పుడు బాంబే ప్రావిన్స్ అని గుజరాత్ అండ్ కలిపి బాంబే ప్రావిన్స్ అని అప్పుడు అట్ దేర్ ఆర్ నో మహారాష్ట్రీయన్స్ ఇండియన్స్ ఉన్నారు తప్పిస్తే మహారాష్ట్రీయన్స్ ఏమన్నా లేరు అలాగే మద్రాస్ ప్రావిన్స్ అని ఉండేది ప్రావిన్సెస్ ఉండేది అప్పుడు తెలుగు తల్లి ఏమీ లేదు అప్పుడు ఉన్నది ఇండియన్స్ ఉన్నారంటే సో ఆ ఇండియన్స్ ని ఒకళ్ళు ఒక రకంగా పిలుస్తారు ఇంకోళ్ళు ఇంకో రకంగా లేదు తర్వాత వచ్చింది తెలుగు వాడు అయితే అని వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఏర్థం administrative reasons they divided, the, uh, they divided the country into different, different states. That was state and a padanthala tappu, a padanthala peatapardhu. <speaking in foreign> and you put up a plate, you put up a plate, you put up a plate, you put up a plate. State and a peru peatapardh and a state and a country. That is why Pakistan is a state, sovereign country is a state and a work. భాషా ప్రయుక్త రాష్ట రాష్ట్ర సిబ్దం కూడా తప్పే అలా వాడకూడదు ఎందుకంటే మీరు ఉత్తర హిందుస్థాన్ వెళ్తే వాళ్ళు రాష్ట్ర అనే పదం వాడరు రాజ్య అనే పదం వాడతారు రాష్ట్రం తప్పు రాష్ట్రపతి అంటే మొత్తం భారతదేశము ఒక భారత రాష్ట్రము దానికి ప్రభు దానికి నాయకుడు సో రాష్ట్ర సిబ్దం తప్పు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప స్టేట్ అనే సెన్స్ లో రాష్ట్ర సిబ్దూ వాడరు కన్నడ రాజ్యం తమిళనాడు తమిళనాడు రాజ్యాన్ని ఎవరే ఉంటుంది తొమ్మిది తమిళకు తొమ్మిదో వాడతారు రాష్ట్రము అనే మాట మనమే వాడతాం తెలుగులోనే వాడతాం ఇన్ ద రాంగ్ సెన్స్ వు యూజ్ స్టేట్ యూజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇదేమి యూస్ ఇన్ రాంగ్ సెన్స్ సో ఎప్పుడైతే మీరు భాషను బట్టి విభాగం చేయటం ఎప్పుడు కూడా మీరు దేశాన్ని భాషను బట్టి విభాగం చేయకూడదు దేశాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇలా ఎలా విభాగం చేస్తారో ఇలా గేతలు గేతలు తింటారు భాషలో ఇప్పుడు టెక్స్ అన్న ఇంగ్లీష్ వేరే ఉంటుంది ఇంకో ఇంగ్లీష్ వేరే ఉంటుంది అలా ఉండే డివైడ్ చేయడం ఈ భాషను బట్టి విభాగం చేయటం అన్నది అంత దురదృష్టకరమైన విభాగం ఇంకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ మీరు మ్యాప్ తీసుకుంటే మధ్యప్రదేశ్ అయిపోయింది ఓ చిన్న కొమ్ము లాంటిది ఆంధ్రాలోకి వస్తుంది ఎందుకు ఇలా వచ్చిందండి ఇక్కడికి కట్ ఆఫ్ అయిపోయి ఈ ముక్క ఆంధ్రలోకి వచ్చేస్తే క్లీన్ గా ఉంటుంది కదా అంటే ఇక్కడ వీళ్ళు ఆంధ్ర మాట్లాడడం భాషను పెట్టాల వస్తుంది ఆ మ్యాప్ చూడండి ఎంత అధ్వానంగా ఉంటుందో సో ఈ విధంగా తెలియ ఏదో చేశారు మొత్తానికి ఆ డివిజన్ ఏదో చేశారు ఆ చేసిన దాన్ని దాన్ని బట్టి ఏదో పేర్లు వచ్చాయి ఆయమే పంజాబీ ఆయమే మహారాష్ట్రయన్ ఇలాంటి పేర్లు వచ్చాయి ఆయమే తెలంగాణ ఆయన ఆంధ్రైట్ ఐటీఈ అదొక స్పెలింగ్ అదో వర్డ్ ఆంధ్రైట్ అండ్ తెలంగాణ ఇవన్నీ కూడా ఈ డివిజన్ ఈ డివిజన్స్ ఈ రకమైన ఈ రకమైన మనిషి తనను తాను తన గురించి తాను తీసుకునేటువంటి ఏ నిష్కర్షలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ నిష్కర్షలు అవన్నీ కూడా అప్సైడ్ నిష్కర్ష అప్సైడ్ స్టేట్మెంట్స్ దాంట్లో ఏమి సత్యం లేదు కానీ మనిషి తన గురించి తాను ఇటువంటి అసత్యపూర్ణములైన నిష్కర్షల అవి ఏ సత్యం అనుకుంటూ ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఫలానా అనే దానిని బట్టి నాకు ఆ దృష్టి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నా జీవితం నడుస్తుంది కదా నడుస్తుంది లేకపోతే నడుస్తుంది మన జీవితం ఒక విధంగా నడుస్తూ ఉంటుంది ఎందుకలా నడుస్తుంది అంటే నా గురించి నాకున్న ధారణాల కలిసి నా జీవితాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి సో మన మనకేమని చెప్తారంటే నువ్వు దేహమే నువ్వు అని చెప్తారు మనం అది సత్యమే స్వీకరిస్తాం నువ్వు ఫలా నాకు పుట్టేవు అని ఇంత ఘోరమైన జ్ఞానం ఇదే కాని ఇంకోట్లేదు తాను పుట్టు పుట్టుకలేని ఆత్మతత్వము తాను తెలుసుకోవాల్సింది పోయి హిందూ ధర్మం యొక్క మూల స్తంభం ఏమిటంటే పుట్టుక అనేది ఆత్మకి లేదు మరణము లేదు అది అది మౌలికమైన సిద్ధాంతం అలా అంత మౌలిక సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి దాన్ని కాంట్రడిక్ట్ చేసేసి దానికి విరుద్ధమైనటువంటి ఒక విశ్వాసాన్ని చేతబట్టి వీడు బట్టేస్తూ ఉంటాడు నేను ఫలానా అప్పుడు పుట్టానంటాడు సో తర్వాత నేను చచ్చిపోతానంటాడు తర్వాత హిస్టారిక్ సెల్ఫ్ పలానా హిస్టరీ ఉన్నటువంటి సెల్ఫ్ ఈ విధంగా తర్వాత ఇంకొకటి డెఫినేషన్స్ ఇలాంటి పెట్టండి లైఫ్ అండ్ డిస్ లైఫ్ మనము మనం దేన్ని ఇష్టపడాలి అన్నది కుటుంబము సమాజము మనకి నేర్పుతుంది ఇది నువ్వు ఇష్టపడాలి అంటే అది మనం ఇష్టపడతాం ఇది నువ్వు ఇష్టపడకూడదు దీన్ని నువ్వు ద్వేషించాలి అని ఇతరులు మనకి నేర్పుతారు దాన్ని మనం ద్వేషిస్తాం దీనికి నువ్వు భయపడాలి అని ఇతరులు మనకి బోధిస్తారు దానికి మనం భయపడతాం రెండు మేలు వెళ్తూ వీఆర్ సిన్ అలా నీ నీ సిని మేము నివారణ చేస్తాం మా మతంలోకి మారు అని వాడు భయపెట్టి మతం మార్చే ప్రయత్నం వాడు చేస్తాం దానికి మనం లొంగిపోతూ సో ఈ విధంగా మనిషి మనిషి అంటే హెరిడిటరీ హెరిడిటీ తర్వాత సొసైటీ ఈ రెండూ కలిసి మనిషికి ఒక రూపాన్ని ఒక కృత్రిమమైన రూపాన్ని కల్పించి వాడికి అందజేస్తే వాడు ఆ రూపాన్ని చేతబెట్టేసి బతికేస్తూ అంతేకాని ఈ కృత్రిమ రూపం హెరివిటీ అండ్ సొసైటీ కలిపి నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఈ కృత్రిమ రూపం ఇది నా స్వరూపమా అని వాళ్ళు తెలుసుకోవాలి ఎంతసేపు మనిషి తన స్మృతి ఆధారంగా బతుకుతూ ఉంటాడు హ్యాబిట్స్ ఆధారంగా యాక్ట్ ఉంటాడు ఒక అలవాట్లు ఇవ్వకుండా ఉంటాయి అలవాట్ల మీద బతుకుతాడు కానీ సత్యానికి అలవాట్ల సంబంధం మీద తెలుసుకోడు తర్వాత ఆ స్మృతిని పరీక్షకు పెట్టి ఈ స్మృతిలో యోగ్యమైన అంశం లేవి అది స్వీకరించాడు సో ఇలాగా మనిషి అలా బతుకుతూ ఉంటాడు సో తన స్వరూపాన్ని సో మనిషి హీ రిమైన్స్ ఇగ్నోటెంట్ తన స్వరూపం విషయంలో అద్యానిగా మిగిలిపోతాడు సో ఆ సత్యములైనటువంటి కర్మలని సత్యములైన సత్యానికి సత్యంతో సంబంధం ఉన్నటువంటి థాట్స్ ని దూరంగా ఎంతసేపు మిథ్యా జీవితాన్ని అసత్యంతో నిండి ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు తర్వాత లక్ష్యాలుంటాయి లక్ష్యాలన్నీ కూడా పాల్ చేయ ఒక్క దాంట్లో యోగ్యత లేని లక్ష్యాలు ఆ లక్ష్యాల కోసం పరిధి ఎక్కుతూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే మనం ఒక అయోగ్యమైన లక్ష్యాన్ని ఎదురకుండా పెట్టుకుని కృషి చేస్తామో కష్టపడతామో సహజంగానే మనం దాంట్లో చాలా ఎదురు దెబ్బలు తినటం అన్నది అతి సహజం సో ఎదురు దెబ్బలు తింటూ నిరుత్సాహపడిపోతూ నీరసంగా నిరుత్సాహంగా దుఃఖపూర్ణమైన జీవితాన్ని మనిషి గడుపుతూ ఉంటాడు అజ్ఞానము అనేది చాలా భయంకరమైన బంధము అది ఎంత భయంకరమైన బంధము అంటే మన జీవితము మన మరణము కూడా నిరర్థకమైపో ఎంటైర్ జీవితము నిరర్థకం అయిపోతుంది ది పర్సన్ డైసే విథౌట్ అచీవింగ్ ఎనీథింగ్ ఈ వేల్డ్ అచీవ్మెంట్స్ ఉంటాయి దుసరా అవి ఎంత గొప్పదైనా కూడా వాటి గురించి రెండే మాటల్లో చెప్పాలి అవి మనిషి యొక్క స్వరూపాన్ని స్పృశించలేవు చాలా తాత్కాలికంగా ఉంటాయి ట్రాన్సిటరీగా కొద్దిసేపు ఉండి మాయమైపోతాయి వీని స్వరూపాన్ని స్పృశించలేను అంటే ఎంత గొప్ప అచీవ్మెంట్ అయినా కూడా వాడి వారి ఆత్మానందాన్ని బయటికి తీసుకురాగలుగుతుందా అంటే క్వశ్చన్ ఉండే ఇంత ఆశ్చర్యమిస్తుందంటే ఐన్స్టైన్ ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు జర్మనీ విడిచిపెట్టేస్తే అమెరికా తీసుకెళ్లి అక్కడ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆయనకి చాలా పెద్ద పదవి ఇచ్చారు ప్రపంచం అంతా కూడా ఆయనకి నిరాజనాలని అర్పించారు అటువంటి ఆయన స్టేను ఒకసారి ఏమైందంటే ఒక రీసెర్చ్ స్టూడెంట్ అతన్ని అప్రోచ్ అయ్యాడు నేను మీ దగ్గర రీసెర్చ్ చేస్తానని రీసెర్చ్ చేస్తానంటే సరే అతను మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న స్టూడెంట్ ఈయన రీసెర్చ్ నేను ఫెలోషిప్ ఫెలోషిప్ ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది రీసెర్చ్ లో సో ఫెలోషిప్ నేను యూనివర్సిటీతో చెప్పి ఇప్పిస్తాను ప్రిన్స్టమ్ యూనివర్సిటీ సో నువ్వు రేపొచ్చి జాయిన్ అవ్వమంటే వాడు వచ్చి జాయిన్ అవుతాడు ఈయన ఒక నోట్ పెడతాడు ఇలాగ ఒక స్టూడెంట్ వచ్చాడు డీసీ టీ స్టూడెంట్ ఈ దగ్గర స్టూడెంట్ ఐమ్ టెక్నీషియన్ రీసెర్చ్ స్టూడెంట్ అండ్ దెర్ ఫర్ హీ మేబీ గీవెన్ ఏ ఫెలోషిప్ అని ఒక నోట్ పెడితే దాన్ని డీన్ అని ఒక రోగులుతాడు ఆ డీన్ రిఫ్యూజ్ చేస్తాడు రిఫ్యూజ్ చేస్తే ఆయన ఎంతో దుఃఖాన్ని అనుసరిస్తాడంటే చాలా చిన్న పుచ్చుకుంటాడు చిన్నపుచ్చుకుని ఆ నాలుగు రోజుల తర్వాత ఒక పార్టీ ఒకటి వైస్ ఛాన్సలర్ పార్టీ ఇస్తాడు దీనికి పార్టీలో వెళ్లడం పెద్ద ఇంట్రెస్ట్ తక్కువ ఏదో రిసెర్చ్ చేసుకునే వాడు కానీ ఆ వైస్ ఛాన్సలర్ తోటి మాట్లాడి ఇలాగ నా మాట డీన్ కొట్టి తనకున్న కంప్లైంట్ వైస్ ఛాన్సలర్ తో చెప్పుకోవడం చెప్పుకోవడం కోసమని తన గోడు వినిపించడం కోసం పార్టీకి వెళ్తాడు పార్టీకి వెళ్లొచ్చు పార్టీలో వైస్ ఛాన్సలర్ తో చెప్తాడు కానీ వైస్ ఛాన్సలర్ వినిపించుకోడు ఈయన మాట పట్టించుకోడు పార్టీ నుంచి వచ్చి అనుకుంటాడు నేను ఇంత బతుకు బతికి పార్టీకి వెళ్లాను పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు పార్టీకి కేవలం పొలిటికల్ క్లౌట్ కోసం వెళ్లానని బాధపడతాడు ఓపెన్ హైమర్నో లేకపోతే ఇంకొక ఫెమ్మీ అని ఇలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన కంటే ఒక ఏళ్ళు చిన్నవాళ్లు ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన ఇప్పుడు ఇంకా ఆయన ఇష్టం అంతా అయిపోయింది ఆయన చేసేదో ఆయన చేసాడు ఇప్పుడు ఇంకా ఆయన చేయగలిగితే లేదని కామెంట్స్ చేస్తుంటే వాళ్ళు యాక్టివ్ వర్క్ చేస్తూ రోజుల్లో బాధపడతాడు ఇదంతా ఆయన ఆఖరి కాలంలో జీవితంలో జరిగిన ఘటన దీన్ని బట్టి మీకేమర్థమండి ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా కూడా అది దానివల్ల కలిగే ఆనందం చాలా తాత్కాలికంగా ఉంటుంది అది మనిషి స్వరూపాన్ని టచ్ చేయలేదండి కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోనిదే ఆ తత్వనసి తన ఆత్మస్వరూపాన్ని తెలిసి తెలియనిదే వాట్ ఆల్ హీ అచీవ్డ్ ఈస్ అూ జీరో ఏమీ లేదు దాంట్లో కాబట్టి దేర్ ఈస్ నో వే అవుట్ ఆఫ్ దిస్ సంసార ఒక్కటే మార్గము అదేంటంటే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునిట మీ స్వరూపము కేవలము దేశకాల పరిచ్ఛేదరహితమైనటువంటి సెట్ అని తెలుసుకునిట ఏ మార్గం అది ఏ మోక్షం దేర్ ఇస్ అదర్వైజ్ దేర్ ఈజ్ నో లిబరేషన్ తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే ఒక సెట్ ఆఫ్ ఐడియాస్లో బతికి బతికి బతికి ఈ సెట్ ఆఫ్ ఐడియాస్ని డంపు చేసి ఇంకొక న్యూ సెట్ ఆఫ్ ఐడియాస్లో కన్వర్ట్ అవుతారు అలాగా ఆత్మ జ్ఞానం కలగదు ఒక ఆయన అంటారు నేను వెంకటేశ్వర స్వామిని ఇరవై సంవత్సరాలు ఆరాధించాను ఆ తర్వాత ఏవో లభించిన లాభం కలిగింది కలిగి లాభం ఏదో కలిగింది లేదో ఆ తర్వాత నాకు మనసు కొంచెం చికా కలిపి లేకపోతే కొంచెం విసి కనిపించి నేను వెంకటేశ్వర స్వామిని దంపు చేసి ప్రస్తుతానికి ధర్మ స్థాయిని ఆరాధిస్తున్నాను అంటాను సో దట్ కైండ్ ఆఫ్ ఎ కన్వర్షన్ ఫ్రమ్ వన్ సెట్ ఆఫ్ ఐడియాస్ టు అనదర్ సెట్ ఆఫ్ ఐడియాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్ ఏదో ఒక ఆరాధన చేసుకుంటున్నారు కాబట్టి మంచిది వెంకటేశ్వర పేరు మీరు వెంకటేశ్వర స్వామి అన్నా ధర్మ సాయి అన్నా ఒకటే సాయి అంటే ఈషా తిరగేస్తే సాయి అయింది ఈ పదాలు ఇలా తిరగబడుతూ ఉంటాయి అది కొంత ఫైలాలజీ అని భాషా శాస్త్రం శాస్త్రం ఉంటుంది దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఎక్కడి నుంచి భాష యొక్క వికాసం నుంచి వచ్చాయి ఆ రూల్స్ రూల్స్ని బట్టి భాష భాష యొక్క వికాసాన్ని బట్టి రూల్స్ వస్తాయి ఆ రూల్స్ పేరు గుర్తులేదు నాకు వాటికి సమ టెక్నికల్ నేమ్స్ కూడా ఉన్నాయి పోన్లండి పేరుదే ఉంది మహాసాగ్యం పదం ఇలా తిరగబడుతూ ఉంటుంది వారాణి బెనారసు అవుతుంది ఆ రాణ ఇట్ నుంచేటో అట్నుంచి తిరగబడతాడు సో ఆ ప్రసాద్ అనాలనుకోండి ప్రసాద్లో ముందు రేఫ్ ఉంటున్న తర్వాత సావు ఉంటుంది వాడు ప్రసాద్ సో తిరగేస్తాడు దాన్ని అక్కడ తిరగబడలేదు ఇప్పుడు వశీ ఉంటుంది వశీ బికమ్స్ శివ శివ అంటే వశీ శివ వశి సర్వము తన వశమునందు ఉన్నవాడు కాబట్టి ఆయన శివ సింహం అంటే ఏంటి హింస నుంచి సింహం వచ్చింది ఇలా తిరగబడతాయి ఈశాదుకంస్ ఈశాన్యం తిరగాయండి హ్రస్వాలు దీర్ఘాలు ఈ చోటు మన హ్రస్వాలు దీర్ఘాలు మహాత్మా మన భాగ్యం ఏంటి మనకి నచ్చిన చోట దీర్ఘం పెడతాం నచ్చిన చోట హ్రస్వ హాస్వం ఉంటున్నాం రామచంద్రాపురం ఏం కాదు రామచంద్రపురం కానీ అలాగే ఉంటుంది కాబట్టి ఈశాదుకం స్థాయి సో జరిగిపోతే సపోజ్ వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు ఉన్నాయి వాళ్ళు ఇష్ట మీరు సాయిదాబా సహస్రనామాలు రాయలు ఏం రాస్తారో చూసా జస్ట్ యు రైట్ మనం గోవిందరం ఎవరో ఇక్కడ పోగేసి దాంట్లో ఓ కథలకు సంబంధించిన నామాలు ఉంటాయి కథలకి సంబంధించిన నామాలు పక్కనట్టే ఫలానా సుబ్బయ్యం గారు రక్షించడం కథ ఉంటుంది సుబ్బయ రక్షకాయన మహ అన్న నామం ఉంటుంది అది అది వెంకటేశ్వర స్వామికి వర్తించుంది అది ఆకాశరాజు దాని ఇక్కడే వర్తిస్తుంది ఇక్కడ కాబట్టి అలాంటివి తీసేయండి అలాంటి అదిగే ఇది వేరే ఉంది వేరే ఉందని ఆ వేరు కాదు మీరు సృష్టి స్థితిలయ కారణభూతాయ నమహ ఇది మాత్రం అన్యాలలో సమానంగా ఉంటుంది అది మాత్రం మారదు కాలాతీతాయనమహ ఎక్కడ జనా ఉంటుంది దేశాతీతాయ నమహ ఎక్కడికెళ్ళినా అదే ఉంటుంది ఈ ఇలాంటి కథలకు సంబంధించిన నామాలు మినహాయించేస్తే అంటే అర్థమేంటండి యు ఆర్ కమింగ్ మళ్ళీ గిరగడ తిరిగి అదే తత్వానికి చేరుకుంటారు ఎక్కడికి వెళ్తారు కాబట్టి సో ఆ రకంగా ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ నుంచి ఇంకొక సెట్ ఆఫ్ ఐడియాస్ ని మార్చేసి అలాగక్కర్లా మంత్రాల దగ్గర కూడా అంతే ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని మంత్రం కొంచెం పాత పాత కొత్త పాత రోత కొత్త వింతా అన్నట్టుగా నడుస్తుంది తప్ప పుట్టినప్పటి నుంచి చేస్తున్నావు మంత్రం ఎప్పటి నుంచి చేస్తున్నావు మనకే తెలియదు కొత్త వెరైటీ ఏదైనా తీసుకుందాం ఎవరో వస్తాడు మంత్రం ఇస్తానంటాడు ఆ వెరైటీ తీసుకోవచ్చు తప్ప మంత్రం మనస్సుకి వెరైటీ కావాలి యూ కెన్ డూ ఇట్ బ్రిఫ్ యూ థింక్ ది ఆర్ ఆల్ డిఫరెంట్ దెన్ యూ ఆర్ రాంగ్ సో అల్టిమేట్లీ మీరు ఏ ఈశ్వర్ ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆత్మరూపంగా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఆత్మ అభిసంధి అనభిసంధి కృతే మోక్షబంధనే యదాత్మ యత్ ఆత్మ ఏ సత్ ఆత్మరూపముగా ఉన్నదో అభిసంధి దాని యొక్క సరియైన జ్ఞానము అనభిసంధి దాని గురించి జ్ఞానం లేకపోవడం కృతే వీటి వల్ల చేయబడినా లేకపోతే కలిగించబడినవి ఏమిటవి మోక్షబంధమే ఆ సదాత్మ సద్రూప సతే ఆత్మరూపంగా ఉంది దాని యొక్క చక్కని జ్ఞానం మీకు ఉన్నట్లయితే అదే మోక్షము దాని యొక్క జ్ఞానం లేకున్నట్లయితే అదే బంధం అభిసంధి ఉండాలి అభిసంధి అంటే పూర్ణమైన అవగాహన ఉండాలి కాంట్రడిక్టరీ కాంట్రడిక్షన్స్ తో బతకూడదు మనిషి కాంట్రడిక్షన్స్ తో బతుకుతాడు మనం చూస్తాం ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా విదూరంగా ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి స్టేజ్ మీదకి వస్తాడు ఇప్పుడు రాజకీయ నాయకుడిని చూసి అన్నాను ఏం ఇక్కడ అసలు ఉన్న పొలిటికల్ లీడర్ ఇన్ బాంబే ఏదోపడో టైంలో స్టేజ్ మీద ఉపన్యాసం చెప్పాడు ఏమని చెప్పాడంటే గిరిజనుల సేవ ఉన్నదే ఇది మహాపుణ్యం వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపమే వాళ్ళు ఒకప్పుడు రాముని సంతతికి చెందినవారు వీళ్ళని సేవ చేస్తున్నట్లయితే అది అంతకంటే కృతార్థత ఇంకేముండదు అదే మోక్షం నా జీవితానంతా కూడా వీళ్ళ సేవ కోసం వినియోగిస్తాను అని ఒక ట్రైబల్ కాన్ఫరెన్స్లో ఉపన్యాసం చెప్పాడు బీసీటీ అది ఉపన్యాసం ఉపన్యాసం అయిపోయింది వెనకొచ్చారు గెస్ట్ హౌస్కి వచ్చాడు గెస్ట్ హౌస్ ఎయిర్ కండిషన్ గెస్ట్ హౌస్ మినిస్టర్ కదా లేదంటే గెస్ట్ హౌస్ లో ఉన్నాడు ఆ గెస్ట్ హౌస్కి వచ్చి అందరినీ పంపించేసి తన తన వీళ్ళు ఉంటారు ఆ క్లౌడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆయన క్లోజ్ పీపుల్ ఉంటారు కోహార్స్ అనేది వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళతో కలిసి పీపుల్ దాకా తిని తాగి హీ బిహేవ్ లైక్ అన్ యానిమల్ ఎంత తాగేదంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తాగినప్పుడు ఎవరో ఉండట్లేక ఈ స్పీచ్ గురించి ఈ కాన్ఫరెన్స్ గురించి లేవనిస్తారు ఎందుకంటే అది మన మనసులో ఉంటుంది కదా అప్పటిదాకా కాన్ఫరెన్స్ గురించే వచ్చాడు అప్పుడు వాడు చెప్పాడు ఏ గిరిజన ఏ ట్రైబుల్ అవుతాయినా వీళ్ళంతా మిషన్సులు లేని వాళ్ళకి ఏమిచ్చినా వాళ్ళని సంతోషపట్టడం కుదరదు ఏదో ఇంకా గతి లేక వాళ్ళ దగ్గరికి వెళ్లడమే కానీ వాళ్ళు బాగుపడేది లేదు గచ్చిది లేదు అంటూ ఇలాగ వాడు చాలా పరుషమైన పదాలతో వాళ్ళించారు తాగేసి చూడండి ఎంత ఎంత విరుద్ధ ప్రభుత్వం నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మన జీవితంలో కూడా మనమేమో ఆత్మా బ్రహ్మ ఉంటాం కానీ బిహేవ్ అండ్ యాక్ట్ ఎగ్జాక్ట్లీ ఇండి ఆపోజిట్లో ఇది అది పెద్ద సమస్య దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ గుడ్ నాట్ అప్రిషియేట్ ఇప్పుడు మీరే అది ఒక ఆనెస్టీ అనేది ఒకటి ఉండదండి ఆనెస్టీ పర్పస్ ఉండాలి మీరు ఒక వాక్యాన్ని మీరు పలికారంటే మీరు దాన్ని విశ్వసించి పలుకుతున్నట్లయితే లేదు లీవ్ ఎక్కడ థింగ్ టు దాట్ యూ షుడ్ ట్రై ట్రై అది నేను లీవ్ అంటే యూ షుడ్ ట్రై సో కానీ మనుషులు ఏం చేస్తారంటే చాలా కన్వీనియంట్ గా కాంట్రాడిక్షన్స్ ఇప్పుడు ఉదాహరణకి లంకం తీసుకుంటాడు వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేస్తాడు ఎంత కాంట్రాడిక్షన్ అని చూడాలి వాడు ఆ కాంట్రడిక్షన్ తోట ఎలా బతికేస్తున్నాడు ఎంత ఈజీగా బతికేస్తున్నాడు పడికి వెళ్ళి ఆ కాంట్రడిక్షన్ అనేది కూడా వాడికి తెలియకుండా అయిపోతుంది ఓవైపు నుంచి లంచం పుచ్చేసుకుంటాడు ఇంకోవైపునే వెంకటేశ్వర స్వామి ముక్కుబడి ఇచ్చేస్తూ ఉంటాడు ముడుకు కట్టేస్తూ ఉంటాడు వాటే హారిబుల్ కాంట్రడిక్షన్ ఏంటి బట్ ఇట్ ఇజన్ మైండ్ ఇట్ ఆ విధంగా అది ఆ విధంగా ఉన్నవాడికే జ్ఞానం కలిగే ప్రసక్తే లేదు అభిసంధి అంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో దానిని మన హృదయంలో పూర్తిగా సాక్షాత్కరించుకోవాలి ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి అది అభిసంధి అంటే అంటే కానీ ఉంటే లిప్ సర్వీస్ వల్ల ఉపయోగం లేదు ఆ పదం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆత్మస్వరూపము సత్ అనే అభిసంధి గలవాడికి వెంటనే మోక్షం ఆ అభిసంధి లేకపోతే బంధమే ఈ సతంటే అది యచ్చ మూలం జగత జగత్తుకు మూలం అదే ఎలాగా సత్తు నుంచి తేజస్సు అప్పు అన్నము శంకరులు సంగ్రహం చేసేస్తున్నారు ఆ క్రమం కూడా పాటిస్తారు ఆయన సంగ్రహం చేసేప్పుడు కూడా మనకిప్పటికి పదిహేను ఖండలు వెళ్ళాయి ఆ ఖండల్లో ఉన్న క్రమాన్ని పాటిస్తూ ఆయన సంగ్రహం చేస్తున్నారు సో యత్మ మూలం జగత తేజోబన్నములు త్రివృత్కరణము ఆ ప్రక్రియ ద్వారా జగత్తుకి మూలము ఆ సత్ ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ మీరు అయాం అన్నప్పుడు ఆ సత్తుతోటి సత్తుతో మమేకమై మీరు అయాం అని అంటున్నారు మీరు ఆ సత్తు నుంచి విడిపోతే అయాం అనేటువంటి సెన్స్ కూడా మీకు అవకాశం లేకుండా అయిపోతుంది ఆ సత్తు నుంచే తేజోబంధములు ఆవిర్భవించి ఆ తేజోబంధముల ద్వారా త్రివృత్కరణ ప్రక్రియతో జగత్తంతా ఆవిర్భవించినది సో ఇచ్చేది మూలం జగత తర్వాత సర్వా ప్రజా యథావతనా యత్ ప్రతిష్టా సకల ప్రాణులు కూడా ఆ సత్తు ఎందే నిలిచి ఉన్నది ఎందుకు మీ సంగతి మీరు చూసుకోండి మీరు వాట్ ఈజ్ యువర్ ద ఇన్నర్ మోస్ట్ సబ్స్ట్రాటం ఏమిటి మీ అంతరతమైన ఆధారము ఏమిటి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి దానికి అది నిలబడేదానికి ఒక పిల్లర్ ఉంటుంది ఒంటి స్తంభం మేర ఉందనుకోండి సపోజ్ ఒంటి స్తంభం మేర అని ఇంకా అలా కథలో తిట్టారు ఈ ఒంటి స్తంభం మేడ ఉన్నాయి ఒంటి స్తంభం మేడలు ఉన్నాయి ఎలాగంటే ఒక పెద్ద కవర ఒకటి కట్టి దాని మీద రెస్టారెంట్ ఒకటి కడతారు ఆ రెస్టారెంట్ మళ్ళీ గెలిగే తిరుగుతుంది కూడా సో ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఒక ఎనిమిది అంతస్తుల భవనం ఉంది ఆయనకి సాయంకాలం పూట స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేటువంటి అలవాటు ఆ భవనం మీద లేదా వృత్తాకారంగా స్విమ్మింగ్ పూల్ ఒకటి ఎనిమిదో అంతస్థులు అంటే దాంట్లో స్విమ్ చేస్తారు ఏదో జనాలు ఇలాగే ఉంటారు భోగపరాయణ మీద ఉంటారు ఇప్పుడు చాలా ఘనకార్యం చేసామనుకుంటారు వాళ్ళని స్విమ్ చేయడం ఆయనకు డబ్బులు నేను ఖర్చు నేను అసూమి పడుతున్నాను నేను అనుకోవద్దు బట్ అది పాలిటీ అదంతా నిలబడి దేని మీద ఒక స్తంభమే నిలబడుతుంది ఆ విధంగా నేను ఒక మనిషిగా నేను బతుకుతున్నాను కదా ఇంతకాలం నుంచి నేను బతుకుతున్నాను ఎవేవో వేషాలు వేస్తున్నాను ఒకప్పుడు బ్రహ్మచారి వేషం వేశాను తర్వాత గృహస్థ వేషం వేశాను తర్వాత ఇంకో వేషం వేస్తాను మరో వేషం మరో వేషం వేస్తున్నాము లేకపోతే లాబరేట్ జీవితాన్ని మనం జీవిస్తున్నాం కదా మన మూల స్తంభం ఏమిటి సత్ సదాయనా అహమస్మి ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అది మూలం అండి అది లేకపోతే ఇంకేముంది అది ఉన్నప్పుడే మిగతా అన్నీ ఉంటాయి కనుస బంగారం ఉంటే ఆభరణాలు బంగారం లేకుండా విత్తుడ్రా చేసేసి బంగారం లేకుండా తీసి పారేసి ఆభరణాలు చేయమంటే ఏం చేస్తారు ఆభరణాలు సో బంగారం లేకుండా ఆభరణాలు ఎక్కడి చేస్తాయి కావు కనుక యాయపడా ప్రతిష్టా మరణించినప్పుడు అంటే మరణం ఎంతటంటే దేహత్యాగం వీడు ఎక్కడ కలిసిపోతాడు ప్రతిష్ట అంటే ఎక్కడ కలిసిపోతాడు అంటే ఆ సత్తులోనే కలిసిపోతాడు అది కూడా మనం చూసాం సత్సంపత్తి అనేది కూడా యథాత్మకంచ సర్వం ఈ జగత్తుని తీసుకోండి మీరు ఏదైనా ఒక వస్తువుని తీసుకోండి ప్రాణం ఉన్నదాన్ని తీసుకోండి మనిషే తనకి తానే చూసుకోవచ్చు వెరిఫై చేసుకుని తనకి తానే వెరిఫై చేసుకుని నేను ఈ నేను యొక్క మూలం ఏంటి అని మీరు ఆలోచించి చూస్తే నేను మీరు పరిశీలించి ఆ అనుభవాన్ని విశ్లేషణ చేయండి నేను పరిశీలించడం ఒక పని అది పరిశీలించి నేననేది ఎలా ఉంటుందంటే తేడా దాన్ని పరిశీలించేవాడికి అది మాయమైపోతుంది లేకుండా పోతుంది అప్పుడు ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవాన్ని మళ్ళీ మీరు నేనులోకి వచ్చి విశ్లేషణ చేయాలి అప్పుడు విశ్లేషణ చేస్తే మీకు ఒక సంకట అర్థం అవుతుంది ఈ నేననేది అన్స్ ఆఫ్ బీయింగ్ అంటే సచ్యత్ ఉనికి అంటే సత్ ఆ ఉనికి తనంత తానుగా తెలియస్తో తెలియడం కూడా దాని లక్షణం తెలివి కూడా లక్షణం అటువంటి ఉనికి సో ఆ సచ్యత్ అది నా మూలము అని మీకే తెలుస్తుంది సత్య సత్ మూలము ఇప్పుడు ఒక రాయి ఉన్నది రాయి ఒక ఆబ్జెక్ట్ ఒక స్టోన్ ఉందంటే రాయి ఉందంటే అది రాయి ఉన్నది అంటే దీని మూలం ఏమిటంటే ఉనికి ఉన్నది మూలం సో రాయి ఉన్నది నామరూపాలు సందర్భాన్ని బట్టి రాయి అని అన్నారు ఆ సందర్భం ఆ రాయిని దానికి బొమ్మాకారం చెక్కాననుకోండి కృష్ణుడు బొమ్మ చెక్కాననుకోండి దాంట్లో కృష్ణుడు ఉన్నాడు అంట రాయి ఉన్నది అన్నది కృష్ణుడు ఉన్నాడు సో లేకపోతే మరొకటి చెక్కితే మరొకటి ఉన్నాడు ఉన్నది కాబట్టి ఉనికి అన్నది దాని మౌలిక స్వరూపం నేను ఉన్నప్పుడు దాని మౌలిక స్వరూపము ఉనికి కాబట్టి సో యథాత్మకంచ సర్వం లోపల బయట తాను తన కంటే భిన్నమైన జగత్తులో ఉండే వివిధ పదార్థములు వీటన్నిటి యొక్క మూల తత్వము అసత్ యథాత్మకంచ సర్వం యచ్చ అజం సత్ పుట్టదు బంగారం పుట్టదు నెక్లెస్ పుట్టింది కానీ బంగారం పుట్టదు జగత్తు పుడుతుంది కానీ సత్ పుట్టుదు పుట్టుక ఉండదు సత్ అదే అమృతం ఎందుకంటే టైమ్లెస్ పుట్టడం అంటే టైం యొక్క పరిధిలోకి రావాలి దాన్ని పుట్టడం అంట కాబట్టి టైమ్లెస్ రియాలిటీకి పుట్టడం ఎందుకుంటుంది ఉండదు అలాగే అది అమృతం దానికి పుట్టుక ఉండదు కాబట్టి మరణం కూడా ఉండదు సపోజ్ ఒక వ్యక్తి మరణించాడనుకోండి వారికి మరణించి ముందు ఇది ఒక పెద్ద గొప్పగా చెప్తా అది ఒక మిస్టీరియస్ థింగ్ కింద కూడా చెప్తా నేను వింటూ ఉంటా దీన్ని చిన్నబాబు నేను కోరుకుంటా ఎందుకంటే ఎవరి ఏదో చెప్తున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి సో ఆయనకి ఆయన చాలా గొప్పవాళ్ళండి ఆయనకి చచ్చిపోయే ముందు నేను ఇంక చచ్చిపోతానని చెప్పాడండి బాబు వారి నోలు చెప్పాడు అని చెప్తా చెప్పిన ఏంటంటే అది ఆయన గొప్పతనం కాదు అందరికీ తెలుస్తుంది శాస్త్రం అలాగే అందరికీ తెలుస్తుంది ఇది ఇప్పుడు ఏం చేస్తారు ఏదో హింట్ ఉంటుందండి ఏదో హింట్ వస్తుంది వితౌట్ ఎక్సెప్షన్ అందరూ కూడా నేను మొట్టమొదట అవును మహా గొప్పవాడు ఇలా చెప్పాడని అనుకునేదండి కానీ తర్వాత శాస్త్రం చదువుతూ ఉంటే గొప్పవాడేటి గొప్పవాడు కాకపోవడం ఏంటి మనమే కదా జడ్జిమెంట్ చేసేది వీడు గొప్పవాడు చచ్చిపోయిన గురించి ఎందుకు జడ్జి చేయటం అనవసరం యూనిఫామ్గా ప్రతి వాడు మరణించిన ప్రతి కూడా నేను ఇంకా చచ్చిపోతాను అని వాడికి తెలుస్తుంది నేను వ్యక్తిగతంగా అలాగే అరడవన్ కేసులు చూశాను తెరస్తున్నా నాతోటి చాలా రిలయబుల్ గా చెప్పిన వాళ్ళు ఒక చూసా తెలిసి వాడికి తెలుస్తుంది చచ్చిపోతాను సో కన్నింగ్ టు ది పాయింట్ ఒక వ్యక్తి ఉన్నాడు నేను చచ్చిపోబోతున్నాను అని వాడికి తెలిసింది నేను చచ్చిపోతున్నాను అని తెలిసింది నేను చచ్చిపోయాను అని తెలిసింది ఇప్పుడు వాడికి చచ్చిపోయారంటారా కాబట్టి వాడు ఏం చచ్చిపోలేదు చచ్చిపోవడం అనబడేదాన్ని తెలుసుకుంటూ ఉన్నాడండి ఎందుకు చచ్చిపోవడం అనేటండి అంటే చావు అనే ఒక ఐడియా వాడి మనస్సులో ఇంప్రింట్ అయితే ఉంటుంది ఆ చావు నాదే అని ఆ చావు అనే ఒక ఘటనతోటి తాను తదాత్మ్య తదాత్మ్యాన్ని చెంది ఉంటాడు ఆ రకంగా వాడికి సొసైటీ నేర్పుతుంది నువ్వు చనిపోతావు నువ్వు చచ్చిపోతావు అలా నేర్పుతుంది వాడికి వాడు అది నేర్చుకుని ఉంటాడు చూస్తూ ఉంటాడు దేహము శిథిలం అయిపోతుంది చూస్తూ ఉంటాడు పడిపోతోంది చూస్తూ ఉంటాడు పడిపోతోంది చూస్తూ ఉంటాడు పడిపోయింది చూస్తూ ఉంటాడు అనుకుంటాను నేను చచ్చిపోయినా అది జల్లగండి కాబట్టి ఎవ్వరూ చచ్చిపోదు మ్యాటర్ చాలదు ఎనర్జీ చాలదు కాన్షియస్నెస్ చచ్చిపోతుందా అని అర్థం ఉండదండి ఏది చావదు నా సతం విద్యతే భావ నా భావం విద్యతే సత ఏదీ చచ్చిపోదు కానీ వీడు సొసైటీ టీచ్ సొసైటీ మేక్స్ హిమ్ థింక్ లైక్ దాట్ మనం ఎప్పుడైనా స్వతంత్రమైన ఆలోచన చేసానా తర్వాత ఇంకోటి మనం ఏదైనా స్వతంత్రమైన ఆలోచన చేస్తే పెద్దవాళ్ళు కోప్పడతారు కూడాను పీపుల్ వీఆర్ థాట్ వాట్ టు థింక్ నెవర్ హౌ టు థింక్ చిన్నప్పటి నుంచి కూడా వాట్ టు థింకే కానీ హౌ టు థింక్ అన్నది అసలు క్వశ్చనే లేదు చిన్నపిల్లలు అప్పుడప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తారు ఆలోచిస్తే వాళ్ళు అప్పుడు ప్రశ్నలు వేస్తారు అప్పుడు మనం ట్రబుల్లో పడతాం వాటికి తొక్క డబ్బు సృష్టిలు అనే అడ్డా అది చాలా మోస్ట్ స్ట్రైకింగ్ క్వశ్చన్ వేస్తుంది వేస్తే మన దగ్గర సమాధానం ఉండదు అప్పుడు మనం ఏం చేస్తా ఉంటే సమాధానం ఉండదు తర్వాత ఇంక మనం ఏం చేస్తా ఉంటే మన బ్రెయిన్ ని మనం ఎనస్థిటైజ్ చేసేట్టు ఎనస్టిటైజ్ చేసేట్రెయిన్ సో దాని గురించి అసలు ఆలోచన చేయకపోవడం ఇప్పుడు ఉదాహరణకి తలుపు ఉందనుకోండి ఈ తలుపు ఇక్కడ ఉండబట్టి నాకు గత పది సంవత్సరాల నుంచి నేను చాలా కష్టాలు పడుతున్నాను ఈ తలుపు గోడ కట్టేసి ఈ తలుపు ఇక్కడ పెడితే నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాడంటే వాడు బ్రెయిన్ ఎనర్సిటైజ్ అంటారా లేకపోతే యాక్టివ్ గా పనిచేస్తున్న బ్రెయిన్ అంటారా హౌడీజ్ మీకు ఎలా అనిపిస్తోంది వన్ కరెక్ట్ వాస్ టు అండ్ దట్ ఈ మున్సిపల్ కన్స్ట్రక్షన్ రెగ్యులేషన్ దాట్ ఈస్ ది బెస్ట్ వాస్తు అంతకుమించి మీకు వాస్తుండదు అంత క్లీన్ వాస్తునీ సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అని కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో వంటలు లే సివిల్ ఇంజనీరింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది మనకు మన దేవాలయాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ అంటే వాడు రాళ్లు పెట్టితే ఆ మధ్యన ఎయిర్ కారన్స్ ట్రాక్ చేస్తాడు ఎలా ట్రాక్ చేస్తాడంటే దాన్ని సరిగ్గా తనకి ట్రాక్ చేస్తాడు వాడికి వాస్తు తెలుసుంటారో తెలుసుంటారు సివిల్ ఇంజనీరింగ్ అంటారా ఏమంటారు దాన్ని తర్వాత ఒక దేవాలయం కడితే అది ఏ దిక్కులో ఉంది దానికి గాలి ఎక్కడి నుంచి వస్తుంది మనుషులు ఎక్కడి నుంచి వస్తారు ఎలా వెళ్తారో అన్ని ఆస్పెక్ట్స్ కర్ఫెక్ట్ గా స్టడీ చేస్తారు అది వాస్తు కది ద సివిల్ ఇంజనీరింగ్ దాంట్లో సూపర్ స్టెషన్ ఉంది దట్ ఈజ్ దాని అబ్జర్వేషన్ అండ్ సైన్స్ ఇటీ అనివే సో నిత్య అమృతం అజం అమృతం ఆ భయం దాంట్లో భయానికి స్థానం లేదు మనిషి భయాలన్నీ కూడా అజ్ఞాన కల్పితములే మనిషి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఆ భయాలన్నీ కల్పితములే దాంట్లో సందేహం ఏముంది సో మనం ఏం చేస్తామంటే వీ క్రియేట్ అన్ ఎన్ ఫర్ ఫియర్ అండ్ దెన్ మనం ఆ ఫియర్ని నర్స్ చేస్తాం మన హృదయంలో దానికి స్థానం ఇస్తాం ఇచ్చి దాన్ని పెంచి పోషించి ఇవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత అదే మనమేమో కంప్లైంట్ చేస్తాం నేను భయపడుతున్నాను భయపడుతున్నాను మీరు భయానికి ఏమైనా కాబట్టి మనిషి చాలా తప్పుగా ఆలోచించి ఘోరములైన భయాలని తనకు తానే నిర్మాణం చేసుకుంటాడు తప్పుగా ఆలోచించి నాకు పండితులు పాయణి తెలుసు ఆయన చేతికి ఈ చేతికి బంగారు కడియం ఈ చేతికో బంగారు కడియం కాలుకో ఖడియం మెల్లనేమో బంగారు రుద్రాక్షమాల బంగారం పెద్ద బంగారం ఎక్కువ బంగారం రుద్రాక్షం అనుకోండి దానికి ఇటు కప్పులు అనమాట టోపీ ఇటువంటి టోపి అటు టోపి ఆ టోపీ కూడా రిజైను అది ఊడిపోకుండా ఉండడం కోసం పేద అతే కొంచెం తిక్కుగా ఉండాలి లేకపోతే దానికోసం పెద్ద రుద్రాక్షలు దాంట్లో ఇంత అది అది మెల్ల దీస్ సెల్ఫ్ టెన్ తొలాస్ బోల్డ్ రుద్రాక్ష చేతికి కుండలాలు బంగారపు కులాలు సో చేతికి ఖరీదైన వాచి ఇది పరిస్థితి పట్టుపంచే అది కట్టుకుని ఆయన ఆయనకి భయం ఎక్కడికి వెళ్లాలంట ఆటో ఎక్కాలంటే నేను పక్కన ఎవరైనా ఉండకపోతే ఆయన ఆటో ఎక్కాలి అయ్యా మిమ్మల్ని నేను ఆటో ఎక్కిస్తాను వెళ్ళండి అంటే నువ్వు కూడా అంట ఆయనేమో కోటి వెళ్లాలి నేనేమో బొల్లారం వెళ్ళాలి ఎలా అనుకుంటుంది అంటే నువ్వు కూడా నాతో ఉండటం ఎందుకంటే నేను మీతో ఉండను ఎందుకంటే ఆటో డబ్బుల్ని హెల్ప్ చేస్తాను మీరు ఒక్క పైసా ఆటోవాడికి ఇవ్వదు మనం మీ ప్లేస్ లో వాడి తీసుకొని నిలబెడతారు